శంకర ప్రతిష్ట నో మే వాచి ప్రతిష్టం ఆవిరావీర్మ ఏ ఆస్థ మా ప్రాసీనేనాధీన అహోరాత్రా సందాతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు శాంతిశాశాంతి ఓ ఆత్మా ఇదేక ఏవాగ్రా ఆసీ న్యత్నమిషత్ సోకా భాష్యంలో ఎక్కడ ఉన్నామో ఇంధ ఆసీది ఉచ్య ఇం సగుపత్తే వ్యాకృతనామూేదం ఆత్మభూతం ఆత్మైకబ్దప్రత్యయగోచర జగత్ ఇదృతనామూేదవా అనేక శబ్ద ప్రత్యయగోచరం ఆత్మైకబ్దప్రత్యయగోచర విశేషం యథా సలిలాత్ పృథక్ ఫనామూవ్యాకరణత్లైకశబ్దప్రత్యయగోచరమే ఫం యూ సలిలాత్ పృథక్ నామూేదేను వ్యాకృతం తలిలం ఫ్రత్యయక్ సలిలమే ఇది ఏకశబ్ద్రత్యయక్ ఫం తద్వత్ న్యిచన నీచిదత్ వ్యాపారవత్ ఇతర యథా సాంఖ్యా అణాత్మపక్షపాత స్వతంత్రం ప్రధానం యథా కనా అణవరిహ అన్యదాత్మన కిచిద వస్తు ఆత్మవైకాసీత్య సవ్ఞస్వా్యాత్మా సన్ నను ప్రాగుత్పత్తే అకార్యకరణ కథమీక్ష నాయందోష జగత్తు సృష్టికి పూర్వము ఆత్మ సంకల్పించను సంకల్పించను అంటే మనస్సు ఉండాలండి మనస్సు లేకుండా ఇలా సంకల్పిస్తారు మనస్సు ఉంటేనే సంకల్పం అనేది కుదురుతుంది సంకల్పము మనస్సు నుంచి పుడుతుంది దానికి లేదు కరణ కరణ అంటే లేదు మనస్సు ఎందుకు లేదు ఇంద్రియము లేవు కన్ను చెవు ముక్కి ముక్కు మొదలైనవి లేవు దేహము లేదు కార్య కార్య దేహం ఉండాలి దానికి ఇంద్రియాలు ఉండాలి లోపల మనస్సులు ఉండాలి అప్పుడు సంకల్పం ఇవేమీ లేవు అది సంకల్పించినా అది ఒక్కటే ఆత్మ చైతన్యం ఒక్కటే ఉండి ఎలా సంకల్పిస్తుంది అని ప్రశ్న నా ఏ ఇది తప్పు కాదు అంటే ఆ ప్రశ్న ఎలా ఉందంటే ఈ చెప్పిన మాట తప్పుగా ఉంది అన్నట్టుగా ఉంది ప్రశ్న కాబట్టి దానికి సమాధానంలో నా ఏం దోష అని అంటున్నారు దోషమును ఆ వాక్యముపై ఆరోపించుటకు వీలు లేదు సర్వజ్ఞ స్వభావ్యాత్ అది మన అది సంగ్రహవాక్యం దాని స్వభావము సర్వమును తెలిసి ఉంట అంటే దీంట్లో ఇక్కడ ఇక్కడ కిటికేమంటే లోకంలో ఒక దృష్టి బాగా బలపడిపోయి ఉన్నది ఈ దృష్టి నైయాయికుల నుంచి వచ్చింది నైయాయికులకు ప్రమాణప్రధానులు అని పేరు వాళ్ళ పనే ప్రమాణమును నిరూపించుట ప్రమాణము అంటే తెలుసుకునే ఉపాయము సాధనము ప్రమాణకరణం ప్రమాణం దాన్ని నిరూపించటమే వాళ్ళ పని ఇంకా వాళ్ళకి తెలియబడేది ఏది అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు తెలుసుకునేవాడు కూడా ఇంపార్టెంట్ కాదు తెలుసుకునే సాధనమే వాళ్ళు నిరూపిస్తారు అంచేతే వాళ్ళ పుస్తకం తీసినా నాలుగు భాగాలు ఉంటాయి ప్రత్యక్ష ఖండ అనుమాన ఖండ ఉపమాన ఖండ శబ్దఖండ అన్నాడు ఉంటాయి వాళ్ళ దృష్టిలో ప్రత్యక్షము ఏమిటి ప్రత్యక్ష ఖండ ప్రత్యక్షం ప్రమాణం అనుమానం ప్రమాణం దాని పేంలో మానంలోనే ఉందిగా ప్రమాణంలోనే ఉపమానం ప్రమాణం శబ్ద ప్రమాణం వాళ్ళ పని ఏమిటంటే ప్రమాణముల యొక్క మీమాంసే చేస్తారు వాళ్ళు వాళ్ళు ఎటువంటి వాతావరణాన్ని సృష్టించారంటే మనస్సు అనే అంతరింద్రియం లేకుండగా తెలుసుకోవడం సంభవం కాదు అనే ఒక వాతావరణాన్ని నిర్మాణం చేసి పెట్టారు అందరూ దాన్నే అనుసరిస్తూ ఉంటారు మనస్సు ఉండాలి తెలుసుకోవాలంటే మనస్సు లేని తెలుసుకుంటాం అందులో ఈ పౌరాణికులు ఏం చేశారంటే దేవుడికి కూడా మనస్సు పెట్టేశారు ఎందుకంటే తెలుసుకోవాలంటే మనస్సు ఉండాలి సంకల్పించాలంటే కాబట్టి దేవుడికి కూడా మనస్సు ఉంటుంది మీకున్నట్టు నాకున్నట్టే మనస్సు ఉంటుంది మనస్సు ఉంటే ఏమిటవుతుంది కోపం తాపం అన్నీ ఉంటాయి దేవుడు కూడా అవన్నీ వస్తాయి కాబట్టి మనస్సు ఉండాలి కానీ ఇక్కడ పరిస్థితి ఏమిటి ఆత్మ ఒక్కటి ఉన్నది మనస్సు లేదు కదా ఎలా తెలుసుకుంటుంది అని ప్రేక్షణ అది ఒక దోషము ఉద్భావన చేసినారు కానీ సమాధానం ఏంటంటే చూడ మనస్సుతో తెలుసుకోవడం అసలు తెలుసుకోవడమే కాదు మనస్సు ఎప్పుడు ఎంత తెలుసుకుంటుంది ఎంతో కొంత తెలుసుకుంటుంది ప్రమాణము ఎంత పట్టుకుంటుంది పట్టకారం ఎంత పట్టుకుంటుంది ఎంత పట్టుకుంటుంది ఇంకోటి పట్టుకుంటుంది ఇంకోటి పట్టుకుంటుంది ఇంతలా పట్టుకుంటున్నా పట్టుకోలేదు కాబట్టి పట్టకారికి పట్టుకోవడానికి ఎలా అయితే పరిమితులు ఉంటాయో మనస్సుకు కూడా పరిమితులు ఉంటాయి మనస్సు ఎంత గొప్పదైనా అది పట్టుకోగలిగేది కొంత అంతని అది పట్టుకోలేదు అంతనం ఏది పట్టుకుంటుంది అంటే మనస్సు వినుకుండే చైతన్యమే అంతనం పట్టుకుంటుంది ఏది ఉంటే దానిని పట్టుకునే సామర్థ్యం చైతన్యానికి ఉంటుంది తప్ప మనస్సుకు ఉండదు కాబట్టి ఆత్మ ఆ చైతన్యం వెలుగు ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు సినిమా ఫిలిం ఉందనుకోండి ఈ ఫిలిం ఏ దృశ్యాలను చూపిస్తుంది కొన్ని దృశ్యాలను చూపిస్తుంది ఏమో కొన్ని దృశ్యాలను మీకు చూపిస్తుంది అన్ని దృశ్యాలని ఆ ఫిలిం చూపించగలదా చూపించలేదు ఇక్కడ ఎలా చూస్తావు అర్థం కాలేదు అర్థమైందా అన్ని దృశ్యాలని చూపించగలదా ఫిలిము చూపించలేదు ఎన్నో కొన్ని దృశ్యాలను చూపిస్తుంది ఎన్ని దృశ్యాలను చూపిస్తున్నాయి దాంట్లో సపోజ్ యాభై దృశ్యాలు ఉన్నాయి యాభై దృశ్యాలని చూపిస్తుంది అంతే చూపిస్తుంది లిమిట్ అంటే కానీ ఆ ఫిలిం వెనక్కాలున్న దీపం ఉండే అది ఎన్ని దృశ్యాలను చూపిస్తుంది అన్నిటినీ చూపిస్తుంది అర్థమైందండి అది కాబట్టి నువ్వు ఆ ప్రమాణము ఆ మనస్సుని అద్దు పెట్టుకుని మనస్సు మాత్ర ద్వారా మాత్రమే తెలియట అనే ఒక హద్దు పెట్టుకుని ఆత్మ తెలియదు కదా అంటే నావు మనస్సు ద్వారా తెలిసేది ఎప్పుడూ లిమిటెడ్ ఉంటుంది లేదా ఆత్మ సర్వమును తెలుస్తుంటుంది తెలుసుకున్నటంగా ప్రకాశింపజేస్తుంది సర్వజ్ఞ స్వాభావ్యాత్ సర్వమును తెలియట అనగా ప్రకాశింపజేయుట స్వభావము అంటే స్వరూపము అని అర్థం స్వభావ శబ్దం ఆయా సందర్భాలలో స్వరూపార్థము కాబట్టి దానికి సర్వమును తెలుసుకున్నట దాని స్వరూపము మనస్సు ఆ స్వరూపం లేదు మనస్సు ఎట్టు హిరణ్యగర్భుడి మనస్సు కూడా సర్వమును తెలుసుకున్నది అంటైతే పురాణాల్లో వర్ణన వస్తుంది సరస్వతీదేవి సరస్వతీదేవి భూమంతా కాగితం తీసుకుని సముద్రం అంతా ఇంకు పోసుకుని పిల్లతోటి దేవుడి మహిమను రాసినా పూర్తిగా రావి లేదు అని వర్ణిస్తారు కూడా అంటే అర్థం సరస్వతీదేవి బుద్ధికి ప్రతీక బుద్ధితో మీరు ఎంత తెలుసుకున్నా తక్కువే ఆత్మ సర్వమును తెలుస్తుంది అంటే మీరు అనొచ్చు ఇక్కడ ఆత్మ ఉన్నాయి ఈ ఆత్మ సర్వమును తెలియట్లేదు కదా కొంతే తెలుస్తోంది కదా అని మీరంటే తప్పది ఇక్కడ కొంతే తెలుస్తున్నది ఇక్కడ ఆత్మ కాదు ఇక్కడ మనస్సు ఇక్కడ మనస్సు కొంతే తెలుస్తుంది కించిజ్ఞత్వము అంటారు ఆ కించజ్ఞత్వము ఇక్కడ మనస్సు యొక్క లక్షణం ఇక్కడ ఆత్మ యొక్క లక్షణం కాదు ఇక్కడ ఆత్మ యొక్క లక్షణం సర్వజ్ఞత్వం ఎందుకంటే ఈ ఎలక్ట్రిసిటీ సర్వమును ఎలా ప్రకాశింపజేస్తుందండి కొంత ప్రకాశింపజేస్తుంది కదా అని అన్నట్టు తప్పు కదా అది కొంత ప్రకాశం కొంత అన్నది ఈ బల్బు యొక్క కొంత ఎలక్ట్రిసిటీ సర్వమును ప్రకాశింపజేస్తుంది ఈ బల్బు ఎంత ప్రకాశింపజేస్తుంది ఇంత మాత్రమే ప్రకాశింపజేస్తుంది కాబట్టి మనస్సు కించిజ్ఞము ఆత్మ సర్వజ్ఞం దాని స్వ కనుక ఆత్మ సంకల్పించింది అనడానికి అభ్యంతరాన్ని లేదు అంతకీ అది అర్థవాదది అంటే ఆత్మ జడము కాదు అని చెప్పుట దాన్ని తాత్పర్యం అంతేగాని అలాగా పని కట్టుకుని సంకల్పించింది అని కాదు తదా మంత్రవర్ణ ఇదే విషయాన్ని అంటే మంత్రములో ఒక భాగము ఫుల్ మంత్రం ఉంది ఆ ఫుల్ మంత్రం ఎక్కడ అక్కర్లేదు ఒక భాగాన్ని నేను ముందు పెడుతున్నాను అని అంటున్నారు భాష్యకాలు తధాటి మంత్రవర్ణ మంత్ర ఏకదేశ అనర్థం మంత్రంలో ఒక భాగం ఉంది ఎలాగా అపానిపాదో జపనో గ్రహీత ఇత్యాది ఒకరికి చేతులు లేవు చేతులు ఉన్నవాడు ఎంత పట్టుకుంటాడు కొంత పట్టుకుంటాడు చేతులు లేనివాడు ఎంత పట్టుకుంటాడు అది నా రహస్యం ఓకే కాళ్ళు ఉన్నవాడు ఎంత పరిగెడతాడు కొంత పరిగెడతాడు కాళ్ళు లేనివాడు కొంత పరిగెడతాడు మా చిన్నప్పుడు సామెతో ఒకటి ఉన్నది చేతులు లేవు లేవు తిరుగు పెట్ట ఊరంతా ప్రపంచమంతా తిరిగి వచ్చింది ఏమిట పెట్టేమిటి ఉత్తరం పోస్ట్ కార్డు కాబట్టి ఇది అలాంటి పత్రం లేవు మహావేగంగా చేతులు ఉన్నవాడు ఎంత పట్టుకుంటాడండి మీరు పట్టుకుంటూ చూస్తా ఎంత పట్టుకుంటారు అడగని పుస్తకాలు చేతికిస్తే వాడు కింద వారు అంతా పట్టుకుంటాడు అంటే తనకంటూ చేతులు లేకున్నా అందరి చేతులు తన చేతులే అయిన వాడు ఆ పరమాత్మ అని అర్థం నాకు ఓకే అలాగే తనకంటూ కాళ్ళు లేకున్నా అందరి కాళ్ళు ఆ పరమాత్మ యొక్క కాళ్ళే అనే అభిప్రాయం కాబట్టి ఆ రకంగా పరమాత్మ సర్వము తెలుసు ఉన్నది సర్వము తెలిసి ఉన్నప్పుడు సంకల్పించను అనే మాటలో దోషము లేదు ఓకే అందుకే అది అర్థవాద సంకల్పించను అంటే అభిప్రాయం కాదు ఆత్మ జడము కాదు అని చెప్పుడే తాత్పర్యం కేన అభిప్రాయణేతి ఆహా సరే మంచిదండి బాబు అక్కడికి ఆ ఆత్మ సంకల్పించను బాగానే ఉంది ఏ అభిప్రాయంతో సంకల్పించింది అని ప్రశ్న అంటే ఎప్పుడు సంకల్పం చేస్తే ఆ సంకల్పంలో భాగంగా ఒక అభిప్రాయము ఉంటుంది ఓకే ఇప్పుడు నేను ఇతను ప్రశ్నలు వేశాను ఏ అభిప్రాయంతో ప్రశ్నించానంటారు ఏ అభిప్రాయంతో ప్రశ్నించానంటే అతను వచ్చాడు కొత్తగా వచ్చాడు అసలు చేస్తున్నాడు నోట్లో నాలుగుబెట్టి కూర్చుంటాడు ఏం చేస్తున్నాడు ఎలా ఉన్నాడు తెలుసుకున్నాం అనే అభిప్రాయంతో ప్రశ్నించాను అది అది దాన్ని అభిప్రాయం అంటే ఎలా ఉంటుంది ఓకే ఎప్పుడైనా పోకలేశాను అనుకో ఏదో అభిప్రాయంతో పోకలేయడం లేదు ఉంటుంది అలాగే ఆత్మ సంకల్పించను ఏ అభిప్రాయంతో సంకల్పించింది అంటే అర్థం ఆ ప్రశ్నని ఇంకోలా ఎలా పెట్టచ్చు ఆ సంకల్పం దేని గురించి అని అర్థం సరే ఏనా సంకల్పితవా సమాధానం వస్తుంది ఏమనండి మంత్రంలో లోకాన్ను సృజ ఇది అది అది అభిప్రాయం సంకల్పించడంలో ఉన్న అభిప్రాయం ఏమిటంటే లోకాన్ను సృజ ఇది సృజ ఇది వినదీస్తే ఏమవుతుంది సృజై ఇటీ అవుతుంది సృజై అంటే మీకు అది లోట్ మధ్య ప్రశ్న నేనే సమాధానం నేనే లోట్ మధ్య ఉత్తమ పురుష ఏకవచనం ఏధై ఏధామహై ఏధామహై ఓకే సో సృజై అంటే నేను సృష్టించదనుగాక మంచి ఉత్తమ పురుషుడు కదా నేనని అందుకోసం పెట్టాను సృష్టించదనుగాక వేటి నేను లోకాన్ లోకములను ఏ లోకములను ను చూస్తున్నా ఆలోచిస్తున్నా ఏ లోకాలను సృజించాలో ఆలోచిస్తున్నాను నువ్వు వితర్కే ఆలోచిస్తున్నా కంగారు పడుతూ ఏమో లోకాలను సృజించాలని ఆ విధంగా ఆత్మ తలపోసినది లోకాన్ అంభ ప్రభుతీన్ కాని కర్మ ఫలోపభోగ స్థానభూతాన్ ను సృజై సృజేహం ఇటీ ఇప్పుడు సృజై లోట్ ఉత్తమ పురుష యొక్క వచ్చినం సృజే లట్ ఉత్తమ పురుషాయక వచ్చిన సృజతే సృజేతే సృజంతే సృజసే సృజేథే సృజద్ధే సృజే సృజామహే సృజామహే కాబట్టి లోట్టు ఉత్తమ పురుషని లట్టు ఉత్తమ పురుషుగా వ్యాఖ్యానం చేశారు నేను సృష్టిస్తానుగాక అన్నా నేను సృష్టిస్తాను అన్నా ఓకే లోకములను సృష్టిస్తాను ఏ ఏం లోకాలు అంభః ప్రభుత నాలుగు లోకాలు చెప్పబోతున్నారు అంభ మరీచీ మరం ఆపహ అని నెక్స్ట్ మంత్రంలో చెప్పబోతున్నారు నాలుగు లోకాలను సృష్టిస్తాను అంభతో మొదలయ్యాయి నాలుగు లోకాలు ఆ ఈ నాలుగు లోకాలని నేను సృష్టించ సృష్టిస్తున్నాను సృష్టిస్తాను గాక అంటే సృష్టిస్తున్నాను అని అర్థం అని ఆ విధంగా ఆత్మ సంకల్పించినది ఎందుకు ఈ లోకాలను సృష్టించడం అంటే ప్రాణులు ఉన్నారుగా ఈ ప్రాణులు ఈ ప్రాణులు ఎక్కడి నుంచి వచ్చారు మనం ఏమని చెప్పాలి గత సృష్టిలోని ప్రాణులు వీళ్ళు గత సృష్టిలోని ప్రాణులు ఆ ప్రాణులు వాళ్ళకి కర్మలు ఉంటాయి ఆ కర్మ మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఆ కర్మల యొక్క ఫలములను ఆ ప్రాణులు అనుభవించాల్సి ఉంటుంది కర్మ ఫల ఉపభోగ అంటే మంచి కర్మలకి ఫలం సుఖం చెడు కర్మలకి ఫలం దుఃఖం ఈ రెండింటినీ కూడా వాళ్ళు అనుభవించాల్సి ఉంటుంది కర్మల ఫలమును అనుభవించాలి అంటే స్థానముండాలి స్థానం అంటే దేహము దేహము క్షేత్రము ఈ దేహముంటే కానీ కర్మల ఫలం అనుభవించడం ఉదరదు కాబట్టి దేహములను సృష్టించాలి ప్రాణులకు దేహములను సృష్టించాలి అంటే జగత్తును సృష్టించాలి అని అర్థం జగత్తు వేరు దేహములు వేరు కాదు ఇందు జగత్తు పంచభూతాలు పంచభూతాలను సృష్టించేస్తే వాటి ఈ దేహాలు తయారవుతాయి కాబట్టి ఈ విధముగా ఈ సకల ప్రాణులు దేహములను పొందిన వారే ఆ దేహములను సంచరించుటప్పు ఒక జగత్తు కూడా నిర్మాణమై ఉంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ కర్మఫలములను సుఖదుఖములను అనుభవిస్తారు అందుకొరకై నేను ఈ లోకములను సృష్టించేస్తాను అని అనుకున్నాను ఓకే మరి ఈ ప్రాణులు ఎక్కడి నుంచి వచ్చారు క్రితం సృష్టి నుంచి వచ్చారు మరి ఆ సృష్టిలో ఎక్కడి నుంచి వచ్చారు అంతకుముందు సృష్టి నుంచి వచ్చారు అలా మన అనుభవం కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు నిద్రలు వేస్తూనే నా ఇల్లు అనుకుంటాడు ఇది నా ఇల్లు ఎందుకు అనుకుంటున్నాడు అవును నా భార్య ఉన్నది నా సంతానము కాబట్టి నా ఇల్లు అంతా కలిసి భార్య సంతానముకతో పాటుగా ఇల్లు గృహస్థులు అలాగే ఉంటారు కదా బ్రహ్మచారి పెళ్లి చేసుకుంటాడు సంతానం వస్తుంది కదా హైదరాబాద్లో ఇల్లు ఉండాలి అని అనుకుంటాడు ఎవరి కోసం ఇల్లు తన కోసం తన వీళ్ళందరి కోసం నిద్రలు వేస్తూనే ఎవరు వస్తారు తను తన ఇల్లు తన భార్య పిల్లలు ఒక్కసారి వస్తారు అవునా వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు ఒక్కసారిగా అంతకుముందు రోజు నుంచి వచ్చారు అంతకు ముందు రోజు పడుకున్నప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళు వచ్చారు మరి అంతకుముందు పడుకున్నప్పుడు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు అంతకుముందు రోజు నుంచి వచ్చారు అంతకుముందు ఎక్కడి నుంచి వచ్చారు అలా అలా వెళ్ళగా వెళ్ళగా సంతానం కలిగి నాటి నుంచి వచ్చారు అంతకుముందు భార్య నుంచి వచ్చారు అంతకుముందు బ్రహ్మచారి నుంచి వచ్చారు బ్రహ్మచారి అంటే భార్యను పొందడానికి సిద్ధంగా ఉన్నాడని అర్థం అంటే పొటెన్షియల్గా ఉన్నారు వీళ్ళందరూ వీడు ఎందు భార్యా పిల్లలు పొటెన్షియల్గా ఉన్నారు ఎందుకని వీడు మొగాడు కాబట్టి పెళ్ళాడతాడు పొటెన్షియల్ భార్యాభర్తలు కలిసి కాబట్టిస్తే పిల్లలు పుడతారు పొటెన్షియల్ ఇవన్నీ పొటెన్షియల్గా ఉన్నాయి ఓకే మరి వీడు బ్రహ్మచారి కాకముందు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే పిల్లవాడుగా ఉన్నాడుగా పిల్లవాడు పొటెన్షియల్ బ్రహ్మచారి వీడు పుట్టకముందు ఎక్కడి వచ్చాడు వీళ్ళ తల్లిదండ్రులు ఎందు అలా ఉంటూనే ఉంటుంది దానికి మొదలు అంటే ఏమి ఉండదు ఇక్కడ కూడా అంతే కాబట్టి దీనికి ఆది అంటే మనం వెతకం ఎక్కట్లేదు ఆ ప్రవాహ నిత్యం అది ఆ లోకంలోనే అలా సృష్టించాలి అని ఆత్మ నిర్ణయించుకోలేను ఇదంతా అర్థవాద ఇది ఇదంతా ఆ విధంగా జరిగింది అని చెప్పడం యొక్క అభిప్రాయం కాదు ఇదంతా ఇలా ఉన్నది ఎందువలన అంటే అలా కారణంగా ఉందని అనుకో అని అభిప్రేత్య అభ్యుపగమ్య ప్రస్తుతానికి అలా తెలుసుకో అల్టిమేట్గా ఇదంతా ఏమిటో తర్వాత చూద్దాం ప్రస్తుతానికి ఇదంతా ఆ విధముగా ఉన్నది అని తెలుసుకో ఓకే కావ్యబుద్ధి నుండి కారణబుద్ధి వైపు మనస్సును మళ్ళించుటకు అలాగే సృష్టివాత్యాలని చెప్తారు వీడు సృష్టికేసి చూస్తూ వీడు మజా అయిపోతూ ఉంటాడు అదో గొప్పగా ఉందో సృష్టి అప్పుడు వాడికి ఏమని చెప్పారంటే ఈ సృష్టి గొప్పది కాదయ్యా ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చిందో దాని గురించి ఆలోచించు అని చెప్తారు అలాగొచ్చింది స ఇమాోకా నృజత అంభో మరీచీ మరమాప అదోంభ పరణ దివం జౌప్రతిష్ట అంతరిక్ష అధస్తాత్ ఆపహ సో మంత్రం చూసుకోండి బ్రీఫ్గా సహా ఇమాన్ లోకాన్ అసృజ్యత ఆత్మ సంకల్పించింది కదా ఇంకా సంకల్పిస్తే ఆలస్యమే ఉంది ఆత్మ ఈ లోకములను సృష్టించరు ఏవిటా లోకంలో నాలుగు అంభ మరం ఆపహ ఓకే అన్నింటినీ మీరు ద్వితీయ విభక్తి ఏకవచనంగా తీసుకోవచ్చు ఏకవచనంగానే బహువచనంగా సృష్టించను వేణిని అంటే ద్వితీయాలో పడుతుంది మీరు ప్రథమాలో మాట్లాడి మార్చుకోవాలనుకోండి అంభహ అంభహ ఉంటుంది అంభహ అంభసి అంభంసి అంభ అంభ ఒకలాగే ఉంటుంది మరీ చీహిని మరీ చీ అహా కింద మార్చుకోవాల్సి ఉంటుంది ఆపహ మరం మరం మరంలాగే ఉంటుంది ఆపహాని ఆపహాగానే అట్టి పెట్టుకోవాలి ఓకే సో ఈ ఆపహ దగ్గర కొంచెం ద్వితీయ బహోజనం అయితే ఉండాలి కానీ అక్కడ కాబట్టి దాన్ని ప్రథమా బహోజనంగానే మనం స్వీకరించాలి మరి అన్ని ప్రథమా బహోజనమే అవ్వాలి కదా అంటే మరీ చీహి ద్వితీయ బహోజనం కాబట్టి దానికి అన్నీ ద్వితీయలు అనుకుని ప్రథమలుగా మార్చుకోవాల్సి ఉంటుంది లేకపోతే అన్నీ ప్రథమలు అనుకుని ద్వితీయలు ఏమైనా కనబడితే వాటిని ప్రథమల కింద సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది సో అలా చేయచ్చు అంబాహ ప్రథమా అనుకోండి ఆపహ మరం ప్రథమ అవుతుంది మరం దగ్గర ఇష్యూ లేదు ఎందుకంటే నపంసకరమైన శబ్దాలు కాబట్టి ప్రథమ ఎలా ఉంటుందో ద్వితీయ కూడా అలాగే ఉంటుంది మరీచీ ఆపహ దగ్గరే ఇష్యూ అక్కడ ద్వితీయ వేరేగా ఉంటుంది ప్రథమ వేరేగా ఉంటుంది కాబట్టి నాలుగు ఒక విభక్తిలో ఉండాలండి నాలుగు నాలుగు వేరు వేరు విభక్తుల్లో ఉండకూడదు నాలుగు ఒక విభక్తిలోనే ఉండాలి లోకాన్నందు కనుక నాలుగుని ద్వితీయలో వేసుకుంటే సరిపడుతుంది అయితే నాలుగు ద్వితీయలో ఫిట్ కాలేదనుకోండి ఫిట్ కాని తోట ఫిట్ చేసుకుంటూ ఉండాలి దాని నుండి ఏటి లోకాలు ఇలా ఉన్నాయి అంధస్ మరీచి మరం ఆపహ ఏటి వాటి అవి ఏం లోకాలండి అదేమిటో శృతి చెప్తుంది దీన్ని మంత్రం వ్యాఖ్యానము అని స్వవచనం వ్యాఖ్యానము కూడా అంటారు అంటే ఆ మంత్రంలో చెప్పిన పదములను అది మనకి చూడగానే తెలిసి లేకపోతే అటువంటి సందర్భంలో శృతియే అవేమిటో చెప్తూ ఉంటుంది ఓకే ముందు అంభ చెప్తుంది ముందు అంభ చెప్పేప్పుడు ఈ అని అదశబ్దంతో ఎప్పుడూ కూడా అదస్ అనే శబ్దం ఉన్నది అసౌ ఓకే పుల్లింగం అసౌ స్త్రీలింగం కూడా అసౌ నవోసీలింగం అధహ ఓకే అధహ అమూ అమూనీ అని ఉంటుంది పుల్లింగం అయితే అసౌ అమూ అమీ అని స్త్రీలింగం అయితే అసౌ అమూ అమూహో అని ఉంటుంది మీకు వచ్చి సో అధహ అంటే ఇది అయితే ఇదం శబ్దంతో చెప్పే వేరు అధశబ్దంతో చెప్పే ఇది లేదు రెండింటికి ఇది అనే అర్థం ఇదం శబ్దంతో చెప్పే ఇది మన చుట్టుపక్కల ఉన్నదాని గురించి చెప్తారు అయం ఘట అనప్పుడు ఇద ఇదం శబ్దం అసౌ ఘట అనరు అదే అసౌ సూర్య అంటారు దూరంగా ఉన్నదాన్ని దూరంగా అంటే ఇంకా అంతరిక్షలు దాటేసి వెళ్ళిపోవాలి సూర్యమండలము స్వర్గలోకము ఈ స్వర్గం అలాంటి దాన్ని చెప్పేప్పుడు అంటే పరలోకాన్ని గురించి చెప్పేప్పుడు అధహ అధశబ్దాన్ని వాడతారు ఓకే ఇక్కడ అదశబ్దంతో మొదలు పెట్టారు కనుక అంభ ఈ అంభ అనేది పరలోకం అయిపోతుంది అది చుట్టుపక్కల ఉన్నది కాదు అక్కడ అదశబ్దంతో పెట్టారంటే అది పరలోకము స్వర్గము ఓకే అవును స్వర్గలోకానికి భూర్భువ స్వభ అని విన్నారు కదా సువర్లోకము అన్న స్వర్లోకము అదే స్వర్గలోకము దానికి అంబ అని పేరు ఎందుకు పెట్టారు అంటే ఒక అభిప్రాయం ఏంటంటే నీళ్ళు అక్కడి నుంచి అని ఓ అభిప్రాయం ఓకే ఆ బేసిస్ పెట్టారు నీళ్ళు అక్కడ అంటే ఓ వచనం ఉన్నది ఆదిత్యా జాయతే వృష్టి వర్షము సూర్యుడి నుంచి పుట్టింది అది కరెక్టే కరెక్ట్ సూర్యుడు ఎప్పుడే వర్షం ఉంటుంది ఓ రకంగా కరెక్టే సూర్యుడు ఎక్కడుంటాడు సువర్ణోకంలో ఉంటాడు కాబట్టి సువర్ణలోకంలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి ఆయన నుంచి వర్షం పుట్టింది కనుక నువ్వు వెళ్ళమా అన్ని పనులు ఈ లోకానికి ఆ సువర్ లోకానికి నీళ్ళున్న లోకము అని ఆలోచన దానికి అంభ అని పేరు అంభ అమ్ అంటే అప్పది అది అప్పే అమ్మ అవుతుంది పకారానికి అనుస్వర పకారానికి అనునాశకొస్తే ఏమవుతుంది అప్ అప్పు మయ సమాసం చేసేవనుకో అమ్మయ అవుతుంది కాబట్టి అంభ అవుతుంది ఓకే అంటే నేళ్లను తన ఎందు అంటే సువహ అధహ అంధ మొదటిది రెండోది మరీచీ అంటే మరీచీ అంటే ఇది అంతరిక్షలోకం సువర్లోకం అంతరిక్షం భువహ భూహు భువ శుభ పై నుంచి వచ్చేప్పుడు శుభ అయితే దానికి ఉంటుంది భువహ అదే అంతరిక్షం దాన్ని పట్టుకుని మరీచీహన ఎందుకన్నారు అంటే సూర్యకిరణములతో నుండి ఉంటుంది కనుక మరీ చేయ అని అని ద్వితీయ భోజనంలో మరీ చేయ అన్నారు అది రెండవ లోకం ఇక మూడవ లోకము మరం అంటే ఇది పృథివీ లోకం భూహు భూహు భూహు భువహ శుభహ రివర్ సాధంలో చెప్పుకొస్తున్నాం పృథివీ దీన్ని పృథివీ లోకాన్ని పట్టుకుని మరం అని ఎందుకన్నారు ఇక్కడ అన్నీ చస్తూ ఉంటాయి ప్రతిదీ చావడమే చావు తప్ప ఇంకేమే ఎటు అన్నీ చస్తూ ఉంటాయి ప్రాణులన్నీ చస్తూ ఉంటాయి ఇళ్ళు వాకిళ్ళు కడితే అవి కూడా చచ్చిపోతూ ఉంటాయి ఇప్పుడు ఆర్కియాలజీ ఆంథ్రోపాలజీ మొదలైన సబ్జెక్ట్స్ ఎందుకున్నాయి అంతకుముందు కట్టిన బిల్డింగ్లన్నీ కూలిపోతూ ఉంటాయి కాబట్టి ఆర్కియాలజీ వచ్చింది అంతకుముందు ఉన్న ప్రాణులన్నీ చచ్చిపోతూ ఉంటాయి కాబట్టి ఆంథ్రోపాలజీ వచ్చింది కాబట్టి అన్నీ చావడమే ఈ పృథ్వీ యొక్క లక్షణం కాబట్టి నేను ఇంకా అని పేరు ఓకే అటువంటి దాంట్లో బతుకుతో చచ్చిపోయిన దాని గురించి దుఃఖించేటంటే మనం ఏమనుకోవాలి మరం ఇక ఇంకా మూడు లోకాలైపోయాయి ఇక్కడ నాలుగో లోకం ఇది ఋగ్వేదం ఇది యజుర్వేదం అయితే మూడు లోకాలతో సరిపెట్టారు భూభువ శుభ అని మూడు లోకాలతో సరిపెట్టారు ఋగ్వేదంలో కూడా మూడు లోకాలతో సరిపెట్టారు ఇక్కడ మటుకు నాలుగో లోకం పెట్టారు అంటే పై నుంచి వస్తూ అంటే శుభహ భూ అయితే ఇంక కిందే ఉంటుంది కిందకు వెళ్ళాలి కదా మళ్ళీ పైకి వెళ్ళకూడదు కిందకు వెళితే ఇంకేముంటుంది పాపాల ఉంటుంది ఆ లోకం ఆ పాతాల లోకాన్ని ఆపహ అని పేరు పాతాల లోకానికి ఆపహ అని పేరేమిటి అంటే తగితే ఏమొస్తాయి అదొక అర్థం అయితే శంకరులు ఇంకో రకంగా కూడా దాన్ని చెప్తారు ఓకే ఈ నాలుగు లోకములను ఆ పరమాత్మ సృష్టించరు మళ్ళీ మంత్రం చూడండి అధహ అంభ ఈ అంభోలోకం ఓకే ఇది ఎక్కడుందో దివం అంభోలోకము దివంపదేనా అంటే ఆ ద్యులోకం ఉన్నదే స్వర్గలోకము ఆ పైన ఉందండి ఓకే అది దాన్ని ద్యౌప్రతిష్ట ఇవన్నీ కూడా శంకర్లు వ్యాఖ్యానం చేస్తారు అది ద్యులోకము అది ప్రతిష్ట ప్రతిష్ట అంటే ఈ సమస్త బ్రహ్మాండమును నిలబెట్టేది అదే అది అంభ లోకం ఇది రెండో లోకం అంతరిక్షం మరీ చేయ మరీ చీహ్ అనేదాన్ని మరీ చయ అని ప్రథమా కింద ఈ లోకం ఏమిటి అంతరిక్షం ఎందుకంటే కిరణాలు ఉంటాయి కదా అంతరిక్షం తర్వాత మూడోది మర పుల్లింగ శబ్దం అది మరం అంటే ద్వితీయ యొక్క వచనం నేను నపుంసలింగమేమో అనుకున్నా పుల్లింగమే కాబట్టి అవన్నీ ద్వితీయ యకవచనాలే మర కాబట్టి మరహ ఈ మరహాయి లోకం ఏంటండి పృథివీ పృథివీ లోకమే మరహ అవి మూడయ్యాయి ఈ లోకాలని సరిపెట్టాలి కదా అక్కడున్న మంత్రాన్ని బట్టే నాలుగవ లోకం ఏమొచ్చింది అమ్ వచ్చింది ఏమిటి యా అధస్తాత్ తా ఆపహ బహువచన శబ్దం ఆ లోకానికి ఆపహ పేరు ఆపోలోకం ఏ ఏవైతే బహుచనం కనుక యాహ బహువచనం ఏవైతే కింద ఉంటాయో అవి ఆపహ ఆపోలోకము భూలోకానికి కింద ఏ ఉంటాయి నీళ్ళు ఉంటాయి ఆ లోకం అదో లోకం దానికి ఆపోలోకము అని పేరు నువ్వు కొద్దిసేపు బుచ్చిలో కూర్చోవాలి ఇటువైపు బుచ్చిలో కూర్చుంటే ఆమె తుచ్చుకుని వెళ్ళిపోతుంది ఇది నేను మీకు మంత్రాన్ని స్థూలంగా చెప్పాను ఎన్ని భాష్యకారులు మరి ఇంత వివరంగా వర్ణిస్తారు ఏవం ఈక్షిత్వా ఆలోచ్య స ఆత్మా ఇమాన్ లోక అనసృజత సృష్టవాన్ ఒక విధంగా ఈ విధంగా సంకల్పించి ఆలోచించి ఐక్షత అని చెప్పారు కదా ఈక్షిత్వ అంటే సంకల్పించి ఆత్మ సహ అంటే ఆత్మ ఈ లోకములను సృష్టించను అసృజ్యత అంటే సృష్టవాన్ ఓకే అసృజ్యత లంగ్ అది ఆత్మనేపది లంగ్ ఆత్మనేపది లోట్ వచ్చింది ఆత్మనేపతి లంగ్ వచ్చింది ఆత్మనేపతి లట్టు కూడా వచ్చింది అన్ని వచ్చాయి ఈ సృజ ఈ సృజ ధాతు అది ఎలా సృష్టించిందో చెప్తున్నారాయణ యథ ఇహ బుద్ధిమాన్ పక్షాది ఈక్షిరీన్ సృజతి తద్వత్ చాలా చక్కటి దృష్టాంతం అంటే సృష్టంతా కూడా లోపల నుంచి వస్తుంది జ్ఞానం నుంచి వస్తుంది ఉదాహరణకు అక్కడ బిల్డింగ్ కట్టారనుకో ప్రసాదం అంటే పెద్ద బిల్డింగ్ కట్టారు ఈ మధ్యకాలంలో అందరూ అలా బిల్డింగ్లు కడుతూ ఉంటారు అంతకుముందు చిన్న ఇల్లుని కుట్టిపారేసి అక్కడ పెద్ద బిల్డింగ్ ఐదవంతస్తులో ఏడవంతస్తులో నిలబెడతారు ఆ బిల్డింగ్ కట్టే ముందు వాళ్ళు సంకల్పిస్తారు ఎలా సంకల్పిస్తారు ఇదైదు ఐదు వందల నేల ఉన్నది ఇంట్లో ఇల్లుంది ఆ ఇంట్లో జనం కూడా నివసిస్తున్నారు అయినా ఏం పర్వాలేదు ఆ జనాన్ని అక్కడి నుంచి మనం తగిలేద్దాము అంటే వాళ్ళు వెళ్ళని అంటున్నారు వెళ్ళకపోతేనేమి మనం డబ్బులు అవి బాగా ఇచ్చి పంపించేద్దాము అయినా కూడా వెళ్ళమంటున్నారు అయితే రోడ్లను పెట్టి పంపించేద్దాము పంపించేసి అందరి ఇల్లుంటుంది ఆ ఇల్లు ఉండగా కొత్త ఇల్లు ఎలా కడతారు దానికేముంది ఆ బుల్డోజర్స్ అవి పట్టుకొచ్చి అవి కోల కొట్టేద్దాము కోలగొట్టేసి ఫ్లాట్ చేసేద్దాము మరి ఆ తర్వాత ఇల్లు ఎలా కడతారు టేబుల్ మీద కాగితాలు పెట్టుకుని గీతలు తీసుకుని డిజైన్ వేసుకొని ఆ కోల్ కొట్టేసిన చోట చదువు చేసి పెట్టాం కదా అక్కడ గోతులు తవ్వి పునాదులు తీసి ఈ రకమైన ఇల్లు కడతారు మరి పునాదులు ఎలాంటివి తీస్తారు ఒక యాభై అడుగుల లోతుకి సాయిల్ తీసుకొచ్చి టెస్ట్ చేసి ఆ సాయిల్ కండిషన్ బట్టి ఈ రకమైన పునాదిని వేసుకున్నారు అని అలాగే చేస్తారు కదా మరి ప్రతీదీ సంకల్పించి సంకల్పించే కాబట్టి ఈ బిల్డింగ్ ఎక్కడి నుంచి పుట్టింది ఇటకలు సిమెంట్ నుంచి పుట్టిందా సంకల్పం నుంచి పుట్టిందా అదే ఇటకలు సిమెంట్ నుంచి పుట్టిందన్నవాడు వాడు మూర్ఖుడు అనాలా కర్లేదా సంకల్పం నుంచి పుట్టిందా ఇటకలు సిమెంట్ నుంచి పుట్టదా అదే సంగిని చంద్రమండలం మీద దింపింది మా మస్తిష్కమా లేకపోతే రాకెట్ట మస్తిష్ఠం సంకల్ప సర్వము సంకల్పం నుంచి పుట్టింది అది చేతనే వేదాంతం అన్నారు ఇదే కర్మ వాళ్ళు అనుకోండి కర్మ నుంచి పుట్టిందంటారు ఏదో కర్మ చేస్తే పుట్టిందంటారు అదే భౌతికవాదులు ఉంటారు సాంఖ్యా ఇత్యాలు వాళ్ళు ఏమంటారంటే ప్రధానమనే ఒక ముద్దు మీద దాని నుంచి పుట్టిందంటారు లేదా వీళ్ళు నైయాయికులు కూడా భౌతికవాదులే వీళ్ళు అణువులు ఉంటే అణువుల నుంచి పుట్టిందంటారు అంటే చేతనాన్ని చేతనాన్ని పక్కన పెట్టే లక్షణం కంప్యూటర్ గొప్పదంటాడు కంప్యూటర్ గొప్పదా దాన్ని తయారు చేసిన బ్రెయిన్ గొప్పదా అది ముందు వద్దు ఎప్పుడూ కూడా బాహ్యమునకు ప్రాముఖ్యం ఇస్తే వాడు బహిర్ముఖుడు అంతరమునకు ప్రాముఖ్యం ఇచ్చేవాడు అంతర్ముఖుడు అంతర్ముఖుడు మాట్లాడే మాట అవి ఉపనిషత్తు అని బహిర్ముఖుడు చెప్పినట్టు చెప్పడం అంతర్ బహుర్ముఖులు వెళ్ళా చూస్తూ ఉంటారు చుట్టూ చూస్తారు ఏదైనా బిల్డింగ్ కడితే దీనికి సిమెంట్ అలాంటి సిమెంట్ వాడారు అలాంటి సిమెంట్ వాడారు అని దానికే ప్రాముఖ్యాన్ని ఇస్తారు కానీ అలాంటి సిమెంట్ని వాడాలని నిశ్చయం చేసిన సంకల్పం ఒకటి ఉంది కదా దానికి ప్రాముఖ్యాన్ని ఆ విధంగానే ఆ పరమాత్మ సంకల్పించి సృష్టించను అయితే సంకల్పించాలంటే వాడు బుద్ధిమంతులు ఏమి ఉండాలండే బుద్ధిమంతుడు వాడికి ఆలోచన గలవాడు అయి ఉండాలి బుద్ధిమాన్ తక్షాది తక్ష అంటే వడ్రంగి బుద్ధిమంతుడైన వడ్రంగి అల్ బుద్ధిమంతుడైనా వడ్రంగే అయి ఉండాలి వడ్రంగి ఆదిశబ్దం చేత వడ్రంగి కావచ్చు మేస్త్రి కావచ్చు లేకపోతే కమ్మరి కుమ్మరి ఎవడైనా కావచ్చు ఓకే అటువంటి వాడు ఎలా అయితే ప్రసాదము మొదలైన వాటిని అలాగే ఇక్కడ కూడాను ఎనిమిదవ పూర్వపక్షం నేను సోపాదానస్తక్షాది ప్రసాదాదీన్ సృజతి ఇది యుక్తం నిరుపాదానస్టు ఆత్మా కథం లోకాన్ లోకాన్సృజతి ఇది అని మళ్ళీ ఓ పూర్వపక్షం పూర్వపక్షం అంటే అది ఒక దోషారోపణ ప్రశ్నలాగా కనపడుతుంది అది ప్రశ్న కాదు దోషారోపణ ప్రశ్నలాగా స్వామీజీ మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఆ అరగంట ప్రశ్న నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మీరు వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు కదా ఈ డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్లో దాచుకుని మీరు వాడుకుంటున్న సొంతానికి వాడుకుంటున్నారా ఏమి అని అడుగుతారు అది ప్రశ్న అంటవా లేదా నిందారోపణ అంటవా దాని ఏమిటది నిందారోపణ వీళ్ళు లోకంలో వాళ్ళు ప్రశ్నలు అడగరు నిందారోపణ అసలు నేను ఇంకే దృష్టాన్ని ఒక ఆయనని అలా అడిగారు ఆయన ఏం చెప్పాడంటే నువ్వేమీ ఇచ్చావు నాకు ఇంతవరకు అని చెప్పాడు అంటే నేను ఇంకా ఏమీ ఇవ్వలేదండి ఇవాళ వద్దా అని ఆలోచిస్తున్నాను సరే నువ్వు పని చేయాలి నువ్వు ఇవ్వకు ఓకే నువ్వు ఇవ్వకు ఏమండి ఇతని దగ్గర ఏది తీసుకోకండి అని వాళ్ళ సెక్రటరీ వాళ్ళతో చెప్పాడు నేను కూడా చెప్పి నువ్వేమీ ఇవ్వకు ఇంకా ఇతరులు నాకు ఇచ్చింది నేనేం చేశానన్నది నీకు అనవసరం ఓకే అని సమాధానం చెప్పింది దేవార్థకుడు కదా కాబట్టి ఇది నిందారోపణ ప్రశ్నలా ఉంటుంది అంచేతనే శంకర్ సమాధానం ఏమని చెప్తున్నారు ఇది సమాధానము అంటలేదు మైష దోష నువ్వు చేసిన నింద సరైంది కాదు అన్నట్టుగా సమాధానం చెప్తున్నా ఇక్కడ ఆరోపం ఏమిటంటే ఏమండే ఆత్మ సృష్టించేసింది అని ఎలా కుదరదు ఎందుకంటే వడ్రంగి వాడు సృష్టించేసేది అంటే సృష్టించడానికి ఉపాదానం ఉంటే సృష్టిస్తాడా ఉపాదానం లేకుండానే సృష్టిస్తాడా ఉపాదానం అంటే చెక్క ఇప్పుడు వడ్రంగికి విడ్డు అన్ని తలుపులు గడలు కిటికీలు తయారుచేయి అంటే డ్రెస్థాడా డిజైన్స్ అన్నీ ఉన్నాయి కానీ విడ్డు తీసుకొచ్చి ఇవ్వాలి ఉపాదానాన్ని ఇవ్వాలి మెటీరియల్ ఇవ్వకుండగా పటరంగి కమ్మరి కమ్మరిని టూల్స్ తయారు చేయి అంటే ఏం చేస్తాడు మెటల్ తీసుకొచ్చి ఇవ్వాలి కుమ్మరికి మట్టి తీసుకొచ్చి ఇవ్వకుండా కుండల్ని చేయి అంటే ఏం చేస్తాడు అలాగే ఇక్కడ ఆత్మ ఆత్మకి ఉపాదానం ఉండాలి లోకాలను సృష్టించడానికి ఉపాదానం లేకుండా లోకాలను ఇలా సృష్టిస్తుంది ఏమిటి మెటీరియల్ ఏమిటి అని అడుగుతున్నారా ఆత్మకు ఉపాదానం లేదని చెప్పేవాను నేనెప్పుడు చెప్పాను ఆత్మకు ఉపాదానం లేదని అంటే ఆత్మావా ఇదమేక ఏవాగ్ర ఆసీతని చెప్పే ఆత్మ ఒక్కడే ఉండను నిశ్చయముగా అంటే ఒక్కటి తప్ప మరొకటి లేదు అని చెప్పారు ఆత్మ సంకల్పించిందన్నాడు సరే వడ్రంగివాడు సంకల్పించినట్టుగా ఆత్మ సంకల్పించింది మంచిది వడ్రంగివాడికి చెక్క ఉపాదానము గలదు ఈ ఆత్మకు ఉపాదానం ఏముంది లేదుగా అని ఆరోపణ కాబట్టి ఆత్మ సృష్టించటం అనేది ఎట్లు సంభవము అని ప్రశ్న ఇక్కడ చర్చ ద్వైతం నుంచి అద్వైతంలోకి పోతుంది దిస్ ఇస్ దిట్ క్విశ్ పాయింట్ ఆత్మ ఉపాదానంతో సృష్టిస్తే అది ద్వైతం అవుతుంది అంతా సత్యమే అవుతుంది సృష్టించిన జగత్తు సత్యమే అవుతుంది ఆత్మ అసత్యమే ఆత్మ పక్కన ఉండే మెటీరియల్ కూడా సత్యమే అది ద్వైతం అద్వైతం అంటే ఏమిటి అలాగే మెటీరియల్ ఏమీ లేదు ఉన్నదో ఆత్మ ఒక్కటే అదే సృష్టించింది అన్నట్లయితే అది అద్వైతం అవుతుంది అప్పుడు సృష్టి అక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు మెటీరియల్ లేదు ఈ మెటీరియల్ లేకుండా సృష్టి కుదరదు కాబట్టి మెటీరియల్ ఏమిటవుతుంది మనస్సు మెటీరియల్ అవుతుంది మనస్సుతో సృష్టి ఈ పరిస్థితి ఎలాంటిదంటే కుమ్మరి వాడు కుండను సృష్టించాను మరి కొండని సృష్టించడానికి మట్టి కావాలి కదా మట్టి లేకుండా తనంతో తానుగా మట్టి సంబంధం లేకుండానే కొండను సృష్టించాను అదేలాగా అదేలాగా అంటే ఆ మనస్సుతో కుండను సృష్టించాను అంటే ఇప్పుడు సృష్టించిన కుండ మట్టి కుండ కాదు ఇది లోహం ఇచ్చారనుకోండి లోహముకుండా సృష్టిస్తాడు మట్టిస్తే మట్టికుండా సృష్టిస్తాడు ఏది ఇవ్వకుండా సృష్టి చేయంటే ఏం సృష్టిస్తాడు మానసికమైన కుండను తయారు చేస్తాడు మానసికమైన కుండ ఎస్ అంటే ఇప్పుడు ఈ జగత్తు ఆ పరమాత్మ సృష్టించిన జగత్తు మానసికమా మానసిక జగత్త ఎస్ బయట ఉన్నట్టుందిగా మనసు మానసిక ఉండే లోపల ఉండాలి మరి ఇదేదో బయట ఉన్నట్టు కనపడుతోంది కదా అంటే శంకర్లు అన్నారు ఏమన్నారంటే యాహ బాహ్యా తా ఏవ మానసీనా యాహ మానసీనా తా ఏవ బాహ్యాహ స్త్రీలింగం అయితే తా ఏవ అని అయితే త ఏవ బాహ్య అన్నారు ఇక్కడ చంద్రోగి ఏవి మానసములో అవి ఏ బాహ్యములు ఏవి బాహ్యములో అవి మానసములు కాబట్టి కూడా మానసము తప్ప వేరేమీ కాదు సృష్టింతా మానసీనము మనస్సు నుంచి పుట్టినది మాత్రమే జీవుణ్ణి ఉద్దేశించి చెప్పేప్పుడు మనస్సు అంటారు పరమాత్మను ఉద్దేశించి చెప్పేప్పుడు మాయాశక్తి అంటారు మనస్సు అన మనస్థానీయా మాయాశక్తి కాబట్టి పరమాత్మ మనస్సుతో పోల్చదగిన మాయాశక్తి ద్వారా ఈ సృష్టిని చేశాను అంచేతనే సృష్టి మాయా కార్యం మాయ నుండి పుట్టినది అంచేతనే అది కనబడుతుంది తప్ప యథార్థముగా ఉన్నది కాదు ఆ విధంగా అద్వైతాన్ని నిలబెట్టాల్సి ఉంటుంది అద్వైతాన్ని అలా క్రిస్టల్ క్లియర్గా అర్థం చేసుకోవడం తేలికే మరి తేలికే ఇప్పుడు చెప్పింది తేలిక లేదా మరి కానీ మరి లోకంలో వీళ్ళందరూ ఉన్నారే వీళ్ళకి తెలియదు అది అర్థం కాదు వాళ్ళు ఏదో ఊహాలోకంలో సంచరిస్తూ ఉంటారు తప్ప మొత్తానికి వాళ్ళు ఏదో వ్యవహారికము ఇది అది అది ఇది అని తిప్పి ఇటుటిప్పి సత్యం అని అలాగే తిప్పి టిప్పిటిప్పి దాన్ని సావదం వరు బ్రతకనివ్వరు మోస్ట్ కన్ఫ్యూస్డ్ లాట్ జస్ట్ కాన్ డీల్ విత్ దిస్ ఫెలో సైడ్ అండ్ వెరీ కన్ఫ్యూజ్డ్ సార్ కాబట్టి ఇప్పుడు మీకైతే అర్థమైంది అసలు సృష్టి ఎలా వచ్చిందో ఘట సృష్టి ఇప్పుడు నేను ఘటాన్ని నేను ఏదైనా సృష్టించగలను ఘటాన్ని సృష్టించగలను లేకపోతే శకుంత శకుంతలని నేను శకుంతలు పుష్ణం జరుగుతున్నాను నేను చదివాను అభిజ్ఞాన శాకుంతలం శకుంతలని సృష్టించగలను ఏదైనా సృష్టించనీ టైం అండర్స్టాండింగ్ వాటి వివర్త ఇప్పుడు నేను చెప్పింది వివర్త కారణం ఉపాధానము మనస్సే అంటే అది వివర్త కారణం అవుతుంది మైష దోష అంటే ఈ దోషము కాదు అంటే ఈ ప్రశ్నలో లేవనెత్తిన ఆరోపం ఏదైతే అది నిలబడేది కాదు ఎందుకని దాని మీద ఏ దృష్టాంత దృష్టాంతాల మీద నడుస్తుంది కథ కూడా సలిలఫేన స్థానీయే ఆత్మభూతే నామరూపే అవ్యాకృతే ఆత్మైక శబ్దవాచ్యే ృతస్థా జగత ఉపాదాన భూతే సంభవత ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడం చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నేను ఘటాన్ని సృష్టించాను ఏమంటే జయంతో సృష్టించాను మనస్సుతో ఘటాన్ని సృష్టించాను మానసీనమైన ఘటనను సృష్టించాను అవును మానసీనమైన ఘటమును ఎలా ఎందు ఎలా సృష్టించగలిగేవు నువ్వు ఇప్పుడు నేను సృష్టించాను కదా ఎలా సృష్టించగలిగాను ఎలా సృష్టించగలిగానో తెలుసిన ఘట అనే నామము ఆ నామానికి కరస్పాండ్గా ఉండే రూపము నామముతో సంబద్ధమైన రూపము ఈ రెండు కూడా మనస్సులో అంతకుముందే ఉండుండాలి సపోజ్ ఘట శబ్దము అంటే ఘట నామము ఘట రూపము రెండు కలిసి ఉంటాయి ఆ రెండు మనస్సులో లేవనుకోండి నేను ఘటమును సృష్టిస్తున్నాను అని అనగలుగుతానా అనలే కదా కాబట్టి పరమాత్మ ఎందు ఈ నాలుగు లోకములు ఆ నామములతో ఆ రూపములతో పరమాత్మ యొక్క మాయా శక్తి ఎందు ఉండుండాలి అవి అవి మళ్ళీ మనం సృష్టించ ఆ పరమాత్మ వాటిని సృష్టించగలుగుతుంది ఈ వివర్త సృష్టి ఎప్పుడూ అలాగే ఉంటుంది వివర్త సృష్టి అంతకుముందు ఉండి ఉండాలి అది నామరూపాత్మకంగా ఉండి ఉండాలి అంచేతను ఇప్పుడు వివర్త సృష్టి అని అది యథార్థం కాదు కేవలము మానసమే అని కదా అవును మానసమే అయినా అంతకుముందు ఉండాలి ఇప్పుడు మానస ఘటమైనా అంతకుముందు లేకుండా మానస ఘటం రాదు అంతకుముందు ఉండి ఉండాలంటే ఎలా ఉందంట ఇదే మిథి అంటున్నారు ఇదే వ్యవర్తం అంటున్నారు ఇదే మానసం అంటున్నారు యథార్థం కావాలంటున్నారు ఉన్నది ఇంకా యథార్థం ఎలా అవుతుందండి దానికి మూలంలో ఉన్నది పుట్టిన దానికే దిక్కు లేదు అంతకుముందు ఊరు లేదు పేరు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా అసలు అదే లేకపోతే అంతకుముందు ఉన్నది ఏముంటుంది మరి కానీ మరి అంతకు ముందు ఉంగి ఉండాలంటున్నారు ఎలా ఉండి ఉండాలి నామరూపాత్మకంగా ఉండి ఉండాలి ఏమండి ఈ మానస ఘటము సత్యమా అసత్యమా అసత్యము అంతకుముందు ఉన్న నామరూపాలు మరి అవి సత్యములా అసత్యములు అవి అసత్యములే అవి మాత్రం సత్యములలో అవుతాయి కాబట్టి సృష్టమైన జగత్తు అసత్యము దానికి మూలమునందుండే నామరూప సంస్కారము సంస్కారం అది కూడా కల్పితమే అసత్యమే దానికే మాయాశక్తి అని పేరు అవును ఈ మాయాశక్తిని మీరు ఎందుకు కల్పిస్తున్నారు ముందు కల్పించడం తర్వాత లేదన్నాం ఏమిటిదంతా అంటే వాస్తవంగా ఇక కల్పించక్కర్లేదు కానీ ఈ కనపడే జగత్తుకి కారణాన్వేషణ అనేది ఒకటి ప్రారంభించినప్పుడు ఆ జగత్తుని వ్యాఖ్యానం చేయటం కోసం కల్పించాల్సి వచ్చినది అలాగా వ్యాఖ్యానం చేయటం వల్ల ఏమిటి మీకు అంటే ఈ జగత్తు కల్పితము అనే సత్యము నిష్కృతమవుతుంది నిష్కర్ష అనే నిశ్చయం మనకి నిర్మాణం ఓహో కరెక్టా జగత్తు సత్యము కాదు అయితే సత్యము నుండి ఆవిర్భవించి ఉండాలి అని ఆ సత్యాన్ని మీరు తెలుసుకోగలుగుతారు అందుకోసం ఈ కల్పన అంతా చేయాల్సి వచ్చింది ఎక్కడున్నామో అక్కడ మొదలు పెట్టాలి కదా ఎక్కడున్నాం జగత్తులో ఉన్నాం జగత్తుతో ఉన్నాం అందుకోసం అక్కడ మొదలుపెట్టి ఆత్మ దగ్గరికి తీసుకువెళ్ళాలి ఇప్పుడు నీరు నొరగ రెండు ఉన్నాయండి ఓకే నీరు నురగ అని ఉన్నప్పుడు ఓకే సలిల ఫేన స్థానిక ఇక్కడే పేచి అంతా కూడా విషయం తెలుస్తూనే ఉంటుంది ఓకే సలిల అంటే నీటి నూరగ షష్ఠి వేసుకోండి షష్ఠి తత్పురుష సలిల ఫేన నీటి నూరగా ఓకే నీటి నురగ అంటే నీటి నుంచి పుట్టే నొరగ ఉన్నది అంటే నొరగ అనమాట ఓకే ఈ నొరగ ఈ నురగ వ్యక్తిలో నామరూపములు అట్టి ఫేనస్థానీయే నామరూపే నామరూపే ద్వివచనం నమస్సరంగా ద్వివచనం కాబట్టి ఫేనస్థానీయే ఫేన దృష్టాంతంలో ఏది ఉంటుందో అది దృష్టాంతంలో ఉన్నదానికి దార్ష్ట్రాంతికంలో సరిపెట్టాలి కదా ముఖము చంద్రుని పోలి ఉన్నది ఉన్నప్పుడు దార్ష్టాంతికమేమిటి ముఖము దృష్టాంతమేమిటి చంద్రుడు చంద్రుడు ముఖమును పోలి ఉన్నాడు ఆ రకంగా నామరూపాత్మకమైన జగత్తు ఏమండి దీనికి దృష్టాంతం చెప్తున్నాం జగత్తు నామరూపాత్మకంగా ఉండుండాలని చెప్పాం కదా ఆత్మ చైతన్యమునం దానికి దృష్టాంతం చెప్తున్నాం దృష్టాంతం ఏం తీసుకుంటారు నీరు తీసుకోండి నీరు దృష్టాంతం ఇప్పుడు నీటి నుండి నొరగ పుట్టినది ఈ ఇప్పుడు దేనికి దేనికి పోలిక పెట్టాలి నీరు ఆత్మతో పోలిక పెట్టాలి అంటే శుద్ధమైన నీరు ఆత్మతో పోలిక పెట్టాలి నురగని దేనితో పోలిక పెట్టాలి జగత్తుతో ఈ లోకములతో నొరగను పోలిక పెట్టాల్సి ఉంటుంది తరపడిందా కాబట్టి నా ఈ జగత్ లోకములు ఏమిటి నామరూపములు లోకములు నామరూపములు అది దృష్టాంతంలో ఎలా ఉన్నాయి ఫేమ స్థానియే నురగ స్థానమునందు ఉన్నాయి అంటే దాని అర్థం దృ దృష్టాంతంలో దేనిని నురగ అని అంటున్నాము అది ఏ దార్ష్టాంతికంలో నామరూపములు అంటున్నాము నురగ అంటే దేని నురగ ఆత్మ యొక్క నురగ ఓకే కాబట్టి లోకములనేవి నామరూపములు ఇవి దృష్టాంతంలో చెప్పిన నురగ వంటివి ఫేనస్థాయి నీటి యొక్క నురగ వంటివి ఇప్పుడు నీటి యొక్క నురగ నీరే నీరే అయి ఉంటుందా భిన్నంగా ఉంటుందా నీరే అవి ఉంటుంది నీటి నీరే అవి అందుకోసమే ఫేన అనకుండా సలిల ఫేన నీటి యొక్క నొరగ అనగా నీరే అయి ఉన్న నొరగ అది నామరూపాలకు దృష్టాంతం ఇప్పుడు నొరగ నీరే అయి ఉన్నట్టుగా నామరూపాత్మకమైన లోకములు కూడా ఆత్మయే అయి ఉంటాయి ఆత్మయే అయి ఉండాలిగా ఆత్మభూతే అంటే చలిలఫేన స్థానియే ఆత్మభూతే నామరూపే అయితే మరి పుట్టడానికి పుట్టిన తర్వాత తేడా ఏమిటి పుట్టడానికి ముందు నామరూపాలు ఉన్నాయి పుట్టిన తర్వాత జగత్తు నామరూపాత్మకము ఓకే తేడా ఏమిటి పుట్టిన తర్వాత నామరూపాత్మకమైన జగత్తు ఇంద్రియ గోచరమవుతో వ్యాఖ్యానించటానికి వీలుగా సపరేట్గా విడివిడిగా కనపడుతూ ఉంటుండే వ్యాకృతము అదే పుట్టడానికి ముందు నామరూపాత్మకంగానే అవ్యాకృతముగా అంటే విడివిడిగా డిఫరెన్షియేట్ అయ్యి కాకుండా విడివిడిగా అవ్వకుండా ఉంటుంది ఇరవై తమ్ము బంగారపు ముద్ద ఒక కేజీ బంగారం తీసుకొచ్చి దీంట్లో ఇరవై నెక్లెస్లు ఉన్నాయి అన్నారు ఉన్నాయా ఇరవై నెక్లెస్లు ఉన్నాయి నెక్లెస్ యాభై యాభై యాభై గ్రాముల చొప్పున ఇరవై నెక్లెస్లు ఉన్నాయి అన్నారు బంగారపు ముద్దలో ఇరవై నెక్లెస్లు ఎలా ఉన్నాయంట అవ్యాకృతముగా ఉన్నాయి ఏమన్నా నెక్లెస్లు నామరూపములే బంగారమే సత్యము అంటే అవ్యా నామరూపాలే అవ్యాకృతంగా ఉన్నాయి అంటే సంస్కార రూపంగా ఉన్నాయి అంటే ఆ నెక్లెస్టు నామరూపములను మీరు బయట పెట్టచ్చు బయట పెట్టకముందు అవి అసత్యములే బయట తర్వాత కూడా అసత్యములే ఆ అసత్యములైన నామరూపములను దాగి ఉన్న అసత్యములైన నామరూపములను బయట పెట్టిన అసత్యములైన నామరూపములుగా మీరు చేయవచ్చు దానికే సృష్టి అని అంతకంటే వేరే సృష్టి ఉండదు ఓకే కాబట్టి మట్టి ఎందు కుండా అనే నామరూపములు సంస్కారూ ఒక పాసిబిలిటీ రూపంగా సంస్కారం అంటే మనస్సును ఉద్దేశించి అక్కడ పాసిబిలిటీ ఒక పొటెన్షియల్ రూపంగా కుండ అనే నామరూపములు మట్టియందులు ఉన్నాయి దాగి ఉన్నాయి దాగి ఉన్నాయంటే అభిప్రాయం అవ్యాకృతంగా ఉన్నాయి ఆ పొటెన్షియల్గా దాగి ఉన్న నామరూపములు ఇప్పుడు మేనిఫెస్ట్ అవుతాయి నామరూపాలు మనకి స్పష్టంగా కనబడుతూ ఉంటాయి అంతే తేడా మట్టి మట్టిలాగే ఉంటుంది మట్టి తప్ప వేరే రెండవది ఉండదు మరి నామరూపాలు ఉన్నాయి కదా అంటే నామరూపములు కల్పితములు ఈ విధంగా జగత్తుని వ్యాఖ్యానం చేయాలి తర్వాత శబ్దప్రయోగము అనే లోహం ఉంటుంది శబ్దప్రయోగం ఇప్పుడు మురగ విషయం ఇక్కడ అంతా శబ్దప్రయోగమే ఇప్పుడు భార్య అంటాడు ఏడు గంటలు ఉదయం పది గంటలు ముహూర్తము పెళ్లి అవకముందు ఆవిడేమిటి పెళ్లి కూతురు వీడు పుష్టి ముడివేశాడు పది ఐదు అయింది పుష్టి ముడివేశాడు భజాలు భగ్ని త్రిలు అన్ని వాయించేశారు అందరూ నెక్స్ట్గా అక్షత్రం వేసేశారు ఇప్పుడు ఏమిటి ఆవిడ భార్య ఇప్పుడు అక్కడ ఉండే వస్తువులో మార్పు ఏం అదే వస్తువు మరి మార్పు ఏమొచ్చింది నామరూపాలు మారాయి అంతకుముందు పెళ్లి కూతురు అని నామము రూపం ఏమిటి ఆ ఫిజికల్ ఫార్మ్ కాదు ఫిజికల్ మెంటల్ ఫార్మ్ పెళ్లి కూతురునే ఒక మెంటల్ ఫార్మ్ ఆ పేరు తర్వాత ఏమిటి ఫిజికల్ ఫార్మ్ అలాగే ఉంటుంది తర్వాత ఏమిటి నామం మారుతుంది పెళ్ళి భార్య భార్య అంటే రూపం ఏమిటి మెంటల్ ఫార్మ్ అనదర్ మెంటల్ ఫార్మ్ అంటే అనదర్ అంతకుముందు ఉన్న మెంటల్ ఫారం పోయి కొత్త మెంటల్ ఫార్మ్ వచ్చినది కాబట్టి అంతకుముందు ఉన్న నామ రూపములే ఇప్పుడు ప్రకటమైనాయి ఆ విధంగా అర్థం చేసుకోవాలి సో ఇక్కడ శబ్ద ప్రయోగంలోనే ఉంది శబ్ద ప్రయోగం ఒక్కటే సృష్టికి ముందు ఏమి శబ్దాలను ప్రయోగిస్తారు నీ నీరు సంగతి తీసుకోండి నీరు సంగతి నీరు నురగా సంగతి తీసుకోండి సృష్టికి ముందు ఏ శబ్ద ప్రయోగం చేస్తారు సలిలము ఒక్కటియే అని ప్రయోగిస్తారు ఏమండి నొరగ పుట్టిన తర్వాత ఏం ప్రయోగిస్తారు సలిలము నొరగా అని రెండు శబ్దాలను ప్రయోగిస్తారు పుట్టక ముందు ఎన్ని శబ్దాలను ప్రయోగిస్తారు ఒకే శబ్దం ప్రయోగిస్తారు అది దృష్టాంతం దార్ష్టాంతికంలోకి రండి పుట్టక జగత్తు సృష్టి కాకముందు ఏ శబ్దం ప్రయోగిస్తారు ఒక్కటే శబ్దం ప్రయోగిస్తారు అదేవిధది ఆత్మ ఆత్మైక శబ్ద ప్రత్య ఆత్మైక శబ్దవాచ్యే ఆత్మ అనే ప్రయోగిస్తారు మరి పుట్టక ముందు కూడా నామరూపాల వ్యాకృతముగా ఉన్నాయి కదా అంటే ఉన్నాయి మరి వాటి గురించి చెప్పలేమిటి అంటూ చెప్పక్కదా ఆత్మ అంటే చాలు ఎందుకని అది అధ్యాసృతములు కనుక ఇంకా ప్రకటం కాలేదు కదా ప్రకటమైన తరువాత ఆత్మ ఉన్నది లోకములు ఉన్నది అని ఆ ఉన్నది మాట బయట ఆత్మ లోకములు అని ఆత్మశబ్ద ప్రయోగం చేయాలి లోకశబ్ద ప్రయోగం చేయాలి పుట్టక పుట్టిన తర్వాత పుట్టక ముందు ఆత్మ అంటే చాలు అంటే ఏమన్నా పుట్టిన తర్వాత నామరూపాలు పుట్టేయన్నారు కదా పుట్టారు పుట్టేయి వాటికి లోక శబ్ద ప్రయోగం చేశారు బాగానే ఉంది మరి నామరూపాలు పుట్టక ముందు కూడా ఉన్నాయన్నారు కదా ఉన్నాయి ఎలా ఉన్నాయి అవ్యాకృతంగా ఉన్నాయి పుటమిశీలుగా ఉన్నాయి మరి వాటికి శబ్దప్రయోగం అక్కర్లా శబ్దప్రయోగం అక్కర్లా ఎందువల్ల పుటమిశీలుగా ఉన్నవాటికి వేరే పని కట్టుకుని శబ్దప్రయోగం ఉండదు ఏది ఉందో దానికి శబ్దప్రయోగమే సరిపడుతుంది కాబట్టి ఆత్మ ఒక్కటి అనేస్తే ఆ శబ్దంలోనే ఈ పొటెన్షియల్ నామరూపాలు ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి ఆత్మ అంటే అర్థము లోకములను సృష్టించే పొటెన్షియల్ ఉన్న ఆత్మానర్థం కాబట్టి ఆత్మ అనే ఒక శబ్దంతో వ్యవహారం ఇలాగా నీరు అన్నట్టు నీరు ఒక్కటే అన్నట్టు అంటే మరి నొరగకి పొటెన్షియల్ ఉంది ఆ నీరు మాటలోనే నొరగ వచ్చే పొటెన్షియల్ ఇంక్లూడెడ్ ఆ విధముగా నామరూపములు ఉంటాయి ఈ నామరూపములే అంటే ఇప్పుడు ఎటువంటి నామరూపములు ఆత్మయే అయి ఉన్న నామరూపములు ఆత్మ అనే ఒకే శబ్దముతో అంతర్గతమై అంతర్లీనమై పొటెన్షియల్గా ఉన్న నామరూపములు ప్రకటన ఓకే అవి ఎలా జగత ఉపాదానభూతే సంభవత కాబట్టి ఇప్పుడు జగత్తునకు ఉపాదానం ఏమిటి నామరూపములు ఏం నామరూపములు అవ్యాకృత నామరూపములు ఈ అవ్యాకృత నామరూపములు ఎక్కడున్నాయి ఆత్మయలే ఉన్నాయి మరి ఆత్మాని ఒకే సిద్ధు ప్రయోగం చేస్తున్నారే అంటే ఆత్మ అవ్యాకృత నామరూపములు అనే ఆత్మ అంటేనే అవ్యాకృత నామరూపములు ఇంక్లూడ్ అయిన అటువంటి నామరూపములు ఎటువంటి నామరూపములు ఆత్మా అనే శబ్దము చేతనే గ్రహింపబడుతూ ఆత్మ ఎందు అవ్యాకృతముగా ఉన్న నామరూపములు ఇవి గలబో అవి జగత్తునకు ఉపాదానములగును జగ ఉపాదానభూతే సంభవత అవి సంభవ ఘటిల్లును అంటే ఇట్ ఈజ్ ఇండీడ్ దట్ ఈజ్ హౌ ఇట్ హ్యాపెన్స్ కాబట్టి ప్రధానమైన ఒక ద్రవ్యాన్ని అణువులని మరో ద్రవ్యాన్ని లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ఏమీ పెట్టక్కర్లేదు నామరూపాలతో మీరు వ్యవహారం చేసేయచ్చు అంటే జగత్ అంటే వ్యాకృత నామరూపములు ఇప్పుడు ఎన్ని శబ్దాలు ఉంటాయి ఆత్మ జగత్తు అని రెండు శబ్దాలు ఉంటాయి పుట్టుక ముందు ఎలా ఉంటాయి అంటే అవ్యాకృత నామ రూపములు శబ్దములు ఎన్ని ఉంటాయి ఒకటే ఉంటుంది ఆత్మ ఒకటే ఇది పుట్టునంట నీరు నీరు ఒకటే నురగ పుట్టిన తర్వాత నీరు ఉంటుంది నురగ అని రెండు శబ్దాలు ఉంటాయి ఓకే వ్యాకృత ఫైన స్థానీయస్య జగత జగత్తు యొక్క ఉపాధానంలో చెప్పారు కదా మిమ్మల్ని దృష్టాంతంలో జగత్తు ఎక్కడ వ్యాకరణము చెందిన నురగా అని ఉందిగా నీరే నురగగా వ్యాకరణము చెందినది అంటే నీరు నురగగా విడిపోయి ఉన్నది వ్యాకరణం అంటే విడిపోవుతా కాబట్టి నురగగా విడిపోయి ఉన్న నీరు అది దృష్టాంతము స్థానికస్తే అంటే దానికి అది కాబట్టి జగత్తుకి పోలికది ఏంటోటి నురగగా విడిపోయి ఉన్న నీరికి జగత్తుకు పోలిక మరి శబ్ద ప్రయోగం చేసేప్పుడు నొరగ నీరు అన్నట్టుగానే జగత్తు విషయంలో జగత్తు ఆత్మ అని శబ్ద ప్రయోగాలు ఉంటాయి పుట్టడానికి ముందు నొరగ అనే మాట ఉండదు నీరు అనే ఉంటుంది అలాగే ఇక్కడ కూడా ఆత్మ అనే మాటే ఉంటుంది అయితే మరి ఈ పుట్టిన జగత్ ఏమిటి నామరూపములు వ్యాకృతములు పుట్టను ముందు ఉన్నాయా ఉన్నాయి ఎలా ఉన్నాయి అవ్యాకృత నామరూపములుగా ఉన్నాయి మరి శబ్ద ప్రయోగం అవ్యాకృతానికి అక్కర్లేదు తెలిసిందే ఆ వాక్యాన్ని మీరు పట్టుకుంటే విషయం తెలిసినట్టే ఇప్పుడు చెప్పండి ఆ వాక్యం ఒకసారి సలిల ఫస్థానీ స్థాని ఆత్మభూతే నామరూపే అవ్యాకృతే ఆత్మైక శబ్దవాచ్యే వ్యాకృత ఫస్థానీయ జగత ఉపాదాన భూతే సంభవత ం పూర్ణ పూర్ణమి